కొద్దిగా తయే ఉంది ఈ శ్లోకం ఎక్కడో కొట్టుకోవాలి నేను శ్లోకం చిన్నది ఉంటుంది దాని మీద రాసే వ్యాఖ్యలు చాలా నభుమేమతోయెన్మతేజో నవాయుః నభుమేమతోయెన్మతేజో నవాయుః నఖనెంద్ర్యం వా నతేశాం సమూహః నైంద్రియం వా నతేశాం సమూహః నతేశాం సమే ేసి తదేకో వశిష్ట శివ కేనున్న దాన్ని దానికి అర్థమైతే నేను అంటే అర్థమైతే అంటే నేను అనే అనుభవం మనందరికీ ఉన్నతి అది ఎక్కడి నుంచి పుడుతోంది అది అహం అంటే అర్థం నేను అనే అనుభవం ఉంది దానికి అవలంబనం ఏమి అహం అంటే మధుసూదన సరస్వతి అనుకున్నారు అహం ప్రత్యయావలంబనం అని అర్థం చెప్పుకోవాలి ఎందుకంటే అహం అన్న హం గురించి బోధించే ప్రయత్నం కాదు ఎహం ఎక్కడి నుంచి వచ్చింది అహంకి మూలమేమి సో ఇప్పుడు మీరు ఘట అన్నారు అనుకోండి అయం ఘట అని అంటారు ఆ ఘటశబ్ద ప్రయోగానికి మూలమేమిటి అంటే మీ బుద్ధి ఎందు ఘట జ్ఞానము కలిగి ఘట శబ్దాన్ని ప్రయోగించారు కాబట్టి ఘటజ్ఞానము ఘటశబ్ద ప్రయోగమునకు ఆలంబం లేకుండా ఘటహ అని అంటారా అందం ఘటమనదు ఘటహ అనే ఘటమనదు మీరంటారు ఎలా ఎందుకు అంటున్నారు ఘటజ్ఞానము కలిగిన మేదట కలిగిన పిదప అంటున్నారు కాబట్టి ఘట అనే శబ్ద్రయోగమునకు ఆలంబనము ఘట జ్ఞానము అంటున్నారు ఆ శబ్దప్రయోగం చేస్తున్నారు దానికి ఆలంబనం ఏమి అని విచారం ఘట విచారం చేయక్కర్లా ఘటం దృష్టాంతం దృష్టాంతానికి విచారం ఉండదు దానికి కూడా విచారించేయాలంటే ఇంకా అది కాదు చెప్పగానే తెలిసి దానికి దృష్టాంతము కాబట్టి అహం అనేది అది అహం అనేది ఏంటి ఆయన ప్రత్యయ అంటున్నారు ఇట్స్ థాట్ ప్రత్యయము థాట్ అహం అనేది థాట్ అయితే గుడి థాట్స్ తోడతాయి ఘటము పటము ఇన్ని థాట్స్ కోడతాయి వాటి ఆలంబనం గురించి ఒకటి కూడా మానేసి అహం అనే ఒక పర్టికులర్ థాట్ గురించే మీరు ఎందుకు ఇంత దృశ్యములు దృశ్యములు థాత్స్ యొక్క విషయము దృశ్యము ఘట అనే థాటు యొక్క ఆబ్జెక్ట్ ఏంటి దృశ్యం పట అనే ఆబ్జెక్ట్ యొక్క థాట్ యొక్క ఆబ్జెక్ట్ దృశ్యం అవన్నీ దృశ్యములు అహం అన్నది ద్రష్ట మై సెల్ఫ్ ఎందుకంటే ఘటపట ఇత్యాది అదన్ దాన్ మై సెల్ఫ్ అహం ఇస్ మై సెల్ఫ్ దట్ ఈస్ ద ఆల్సో రమణ మహర్షి బాగా చెప్పారు ఘటపటాది థాట్స్ అవన్నీ కూడా దే ఆర్ ఆల్ రిప్లేస్డ్ బై ఈ రిప్లేస్డ్ బై పటా థాట్ కుది థాట్ వచ్చి పటాథాట్ నిసేస్తుంది అలాగే తోసేస్తూ ఉంటుంది చెస్ బోర్డు లో కొత్త థాట్ వచ్చిందంటే పాత థాట్ పోతుంది కానీ అహం థాట్ ఎక్కడికి పోదు అహం థాట్ మూలంలో ఉంటుంది కాబట్టి అహం కూడా థాట్స్ అని లేదన్నా ఇట్ ఈ మంచి డీపర్ టు ఎక్సెట్రా ఘటాపట అనేవి కూడా థాట్సే ఆ థాట్స్ ఉంటాయి నీకంటే బయట ఘటాథాట్ ఎక్కడ ఇక్కడ ఉంటుందా లేకపోతే ఉంటుందా టేబుల్ మీద ఏమి ఉండదు కదా ఘటాథాట్ ఎక్కడ ఉంటుంది నీలోనే ఉంటుంది నీలో ఉంది కూడా నీకు దూరంగా ఉంటుంది అహం థాట్ నీలో ఉంది నీకు Because aham thought is something unique and therefore we have to find it. What is it? That alammanam may mean. Ghatapata Bhagavanayana thought-sukhi vāshyavastūla alammanamonu shorangamana japa vatshuna Aham ki vāshyavastūla alammanam japa da ne kudhir lego Aham ki alammanamu kanayalimna di arī edhi Anthe kanayalimna di unne dhunte kanayalimna vokatikāju rundukāju aneka honāhi కన ఎందు ఒకే ఒకటి ఉన్నట్లయితే అది ఆలంబనము అని చెప్పేస్తాం తను అన్నది కను లేకపోతే తాను అన్నది అది చాలా నిశ్చర్గా వస్తోంది అది కంగ్లామరేట్ కంగ్లామరేట్ కంట ఒక సముదాయంగా వస్తుంది ఆ సముదాయం అంతా నేను ఆలంబనమా లేదా విడివిడిగా ఆలంబనమా ఇదంతా కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది అది ఇక్కడ చర్చ కాబట్టి అహం అంటే అహం ప్రత్యాలం అహం నేనంటున్నా అంక మీరు అనేది అయిపోయింది మీరు ఇంక రేపే అందరుగా ఎందుకంటే భాష్య నేను ఇక్కడ మన సూత్రం సరస్వృతి వ్యాఖ్యానం పాఠం చెప్పట్లేదు రెండో శ్లోకం దగ్గరికి వచ్చేప్పటికి మళ్లీ మిమ్మల్ని నేను నిద్రలేకుతాను అప్పుడు అబదులుగా అంతవరకు మీరు విషయాన్ని తీసుకోండి నేనేదో వాగుతూ ఉంటాను సో అహం ఏక తదేకోవశిష్టవలోహం ఆయన అక్కడ మొదలు పెట్టారు వ్యాఖ్యానం అలా చూస్తూ ఉంటా సంస్కృతంలో లాస్ట్ క్రియ దగ్గర మొదలు పెట్టడం ఆఖరి పది డిగ్రీ మొదలు పెట్టడం అలాగా వ్యాఖ్యానం చేసి దే కనెక్టెడ్ బ్యాక్వర్డ్స్ సో మధుసూదన సరస్వతి వ్యాఖ్యానాన్ని మనం మూలంగా చెప్తూ ఉన్నాము సామాన్యత అహంప్రత్య సిద్ధే చిరాత్మని వాదు విప్రతిపత్తి సందిగ్ధే అవతారికంలో చెప్పారు ఆయన అంతవరకు చెప్పినట్టు ఉన్నాం కదా చెప్పాను అదే ఇంట్రడక్ష అదే అంతవరకు ఇంట్రడక్షన్ సాంధ్యులు భోక్త అంటారు అంతవరకు చెప్పాను కదా అదే సో ఈ విధంగా అహం అనే అనుభవము అది ప్రత్యేకమనుకోండి అహం అనే థాట్ అది అది ఉండలేదా అని ఎవరికి సందేహం లేదు అది అందరికీ సిద్ధమయ్యే ఉన్నది కానీ మీరు అహం థాట్ ని ఇక్కడికి వచ్చి మీరు నేర్చుకుని వెళ్ళాలా అక్కర్లేదుగా ఇక్కడికి రాకముందే మీకు అహం థాట్ ఉన్నది కదా కాబట్టి అందరిలో సమానంగా ఈ అహం సిద్ధించే ఉన్నది కానీ అది ఏది అహం అనే థాట్ వాట్ ఈస్ ఇట్ అంటే శంకర్ల యొక్క సిద్ధాంతం ఏంటంటే అహం అనే థాట్ చిత్ చింటే నాకెవరో ఈమెయిల్లో ఎదుకలేని ఒక వేమన పద్యంలో పిండించారు అది ఈసారి ప్రింట్ చేసి కొట్టుకొస్తాం ఎరుకే సర్వము అని ఆ పద్యము యొక్క తాత్పర్యం ఏమన్నా అచ్చిత్ అనే దాన్ని బాగా ఆయన తన అనుభవంలో ఆయన ప్రవచిస్తూ ఉంటారు ఎనివే సో అచ్యుత్ అచిత్యే నవరూపము ఆత్మ అంటే స్వరూపం కాబట్టి అహంప్రత్యములతో అంటే చైతన్య స్వరూపము తన యొక్క యథార్థ స్వరూపమైన చిట్ అహంప్రత్యమునకు ఆలంబనము ఆ చిత్ నుంచి అహంప్రత్యయం ఆవిర్భవించినది అని అది శంకరుల యొక్క సిద్ధాంతం అయితే ఈ సిద్ధాంతాన్ని అందరూ ఒప్పుకోరు ఈ వాజులు ఉన్నారే స్కూల్స్ ఆఫ్ థాట్ సో డెఫినెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ దాన్ని డెఫినెంట్ గా చెప్తూ ఉంటారు ఆ అభిప్రాయములు వేరువైనా అభిప్రాయములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఓసారి ఉపరికించి యథార్థమైన స్వరూపములు బోధించుట కొరక ఈ శంకర భగవత్వాడు ప్రవర్తిల్లుతున్నారు ముందుకు సాగుతున్నారు అని అవతార సో దీంట్లో సందిగ్ధలేను కూడా అంట ఆలంబనమేది అనే విషయంలో అనేక అభిప్రాయాలు ఎప్పుడైతే వ్యక్తం అవుతాయో అందరూ పండించినే ఎవరికి వచ్చింది వాళ్ళు గట్టిగా చెప్తూ ఉంటాయనే సామాన్యుడికి సందేహం కలుగుతుంది కూడా ఒకటే చెప్తే సందేహం కలగదు పది రకాలుగా చెప్పినప్పటికీ సందేహం కూడా ఉంటుంది ప్లీజ్ వేరు వెంటనే ఓకే సో అటువంటి సందేహం ఉండగా శంకర భువోత్పాదులు దాన్ని మేము నిర్ణయం కోసం ఆ సందేహ సందేహములన్నీ చెప్పి వాటినన్నిటినీ త్రోసుకొచ్చి ఇడమిత్ముగా ఇది అహంప్రత్యయమునకు మూలము అనే నిర్ణయం చేయుట కొరకై ఈ శ్లోకాన్ని చెప్తున్నారు అని మధుసూదన సరస్వతి అవతారికని చెప్పినాడు సో అహం అంటే అహంప్రత్యయమునకు ఆలంబనమైన ఆ చిక ఏదిగలదో అది ఏషకోవశిష్ట శివఃవలోహం అనికదా అది ఏకహ అది ఒక్కటి ఒక్కటి ఏకహ అంటే ఒక్కటి అంటే ఈ ఒక్కటి అన్నదాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి ఒక పండు రెండు పండ్లలో రెండు పండ్లు ఉన్నాయనుకోండి దాంట్లో సగం ఒక పండుగ మూడు పండ్లు ఉంటే దాంట్లో మూడవ వంతు ఒక పండుగ అలాంటి ఒకనా కాదు అద్వితీయ అని అర్థం రాశారు రెండవది లేమిటి అని అర్థం ఏకహ మనం ఏకహా అని మాట వరుస కన్నా అంటే ఒక పాజిటివ్ సెన్స్ లో ఏకహా ఒకటి అని అనుకున్నప్పటికీ ఇట్ ఈస్ మోర్ అప్రోపరియేట్లీ నెగిటివ్ రెండవది లేనిది ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి ఆకాశము ఒకటి అని ఎవరైనా అంటే ఆ ఒకటికి అర్థం ఏంటి రెండవది లేనిది ఏపిల్ తొమ్మి ఒకటి అన్నారు అనుకోండి ఆ ఒకటికి అర్థం ఏంటి రెండు ఏమి లేని కాదు ఒక ఏపిల్ లో అర్థం రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు పది ఉండొచ్చు ఇది ఒకటి అని అర్థం కానీ ఆకాశము ఒకటి అంటే అది కూడా ఏప్రిల్ ఒకటి కాదుగా ఆ తేడాన్ని మీరు కొట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఏకహ అనగానే అద్వితీయ అని అర్థం చెప్పాలి ఒకటి అని రెండవది లేనిది తర్వాత అవశిష్ట అని ఉంది తదేంకోవశిష్ట అవశిష్ట అంటే మిగిలినది అని అర్థం మిగిలినది అంటే మిగిలినది అనే మాట ఎప్పుడైతే అన్నారో ఇక రిజిస్ట్రీ ప్రక్రియని బాగా తరువుగా అప్లై చేశారు అర్థం చేతలో పోసి చెరుగుతారు బియ్యాన్ని చేతలో పోసి చెరుగుతారు చె ఏది మిగిలితే అది ఒండు తింటారు కదా లేకపోతే ఎగిరిపోయినవన్నీ కొట్టుకునే వాటిని ఒండు తింటారు మిగిలింది ఒండుకు తింటారు అంటే అక్కడ తుక్కు దూగర ఇలా ఇవ్వదండి తుక్కు తుగర ఆ పదాలు ఎలా ఉన్నాయి చూడండి తెలుగులో అన్ని మాట్లా అవన్నీ కూడా చెరిగినప్పుడు అవతలకి పోతాయి చేసినప్పుడు అప్పుడు బియ్యను వదితాయి అవి గిన్నెను పోసుకుని ఒప్పుకుంటారు అదే విధంగా మీరు ఈ అహం ప్రత్యేకమైన అనగానే ఓ రెండు వేల ఐటమ్స్ ముందుకు వస్తాయి వీటన్నిటినీ జ్ఞానము అనే పోసి చెరగాలి జరిగితే అహం కాకన్నా అహం అనే వేషం వేసుకున్నవన్నీ అవసరమైపోతాయి అది అహం కాదండి అనేక మంది స్కూల్స్ ఆఫ్ థాట్ అహం కాని వాటిని అహం అని వాళ్ళు భ్రమపడి మనల్ని నమ్మ చూపుతూ ఉంటారు అలాగే అనేక అనేక భ్రమలు ఉంటాయి సహజంగానే మనిషికి అనేక దోషములు ఉంటాయి దానితోటి స్కూల్స్ ఆఫ్ థాట్ వాళ్ళందరూ చేరి పరిస్థితిని మనంత చెరగొట్టు పెడతారు దేవుడు అంటే మనిషి మనిషి దేవుడు అంటే ఏదో ఒక ఐడియా ఉంటుంది వాడికి ఏదో ఒక సంయర్ పవర్ మనకి చేతగాని వాటినే అది నిర్వహిస్తోంది మన జీవితాన్ని అది ముందుకు నడిపిస్తోంది దానికి దానికి దండం పెట్టుకుంటాడు కానీ ఈ ఆచార్యులు వచ్చి దేవుడంటే వాళ్ళ మేనమావ మేనత్వం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడి కన్ఫ్యూజ్ చేసి పెడతారు దేవుడు నువ్వు దేవుడిని ఎన్న పెట్టుకుంటున్నావో అవును ఎలా ఉంటాడో మీకు తెలుసా ఎప్పుడు ఆ దిశలో మరి తెలుసుకో అని వీళ్ళు మొదలు పెడతారు వాళ్ళు అదేముడు మీరు అదే మేనల్ అది ఉంటాడని మీరు అనిపించేది ఇస్తారు ఇప్పుడే ఆయన కలిసి ఇప్పుడు మన దగ్గరికి వచ్చినట్లే చూసి వెళ్తా అంతా ఊహే కాదు నేను మోహం లేదు మీరు మోహడి చెబితే మేము ఎదురుహడు ఎవడో చేశాడు ఊహ వీళ్ళు చెప్తూ సో కాబట్టి ఈ వాడు ఎలా ఉంటారు అనేక రకాలుగా చెప్పేపటికి సందేహం ఆ సందేహములన్నింటినీ తీర్చుటకోటకై ఈ చేతలో పోసి చెరియేటువంటి ప్రక్రియ దానిని శంకరులు మొదలుపెట్టారు ఆ పై మూడు ఆ ప్రక్రియ నడిచింది చెరు చెరుట అనే ప్రక్రియ నడిచింది నడి నడవగా ఇది చేతలో మిగిలింది ఏదో అవశిష్ట అదే యథార్థమైన ఆత్మ అది చిదాత్మ అది అదే యథార్థమైనది సో అవశిష్ట అంటే శంకరులు ఏమంటున్నారో తెలుసిన ఈయన మధుసూదనులు ఏమంటున్నాడు అంటే దక్షత సర్వద్వైత బాధేతి అబాధిత అని బాధ చెప్పాడు చేతలో మంచి దృష్టాంతమే అనిపిస్తోంది చేతలో చెరిగి చెరిగి ఎంత చెరిగినా అది అవతలకి పోకుండా మిగిలితుంది అది గమనించారా చెరిగితే పోయిది కాదండి చెరిగితే కొయూ పోయి ఇది మాత్రం పోలేదు ఇది కూడా పోయింది అనుకోండి ఇంక ఉత్తి చేత మీరు చూపించాలి చేతలో ఇంత ఊక పోసుకుని ఊక చిట్టు అంటారు తరురా చిట్టు చిట్టు పోసి చర్యలు అనుకోండి ఏమిటి ఏం రీలవు చిట్టుతో కలిసిన బియ్యం కోసం చర్యలు చిట్టు దుమ్ము తలుడు అవి పోతాయి పోయి ఏ ఇక్కడ పరిస్థితి ఏమిటంటే బాధ బాధ అంటే త్రోసిపుచ్చుట నిషేధము కాదు కాదు కాదు కాదు అని అలా త్రోసిపుచ్చగా త్రోసిపుచ్చగా అన్నీ పోతాయి ద్వైతము అంటే ఆత్మలు కానివి అన్నీ పోతాయి ఒకటి కోపంగా మిగిలి ఉంటుంది అది అవసరం కేశము వస్తూ ఉంటారు పోతూ ఉంటారు రంగులు రాగా తిరుగుతా ఉన్నా కొద్దీ అన్ని పోయి ఒక్కటి ఆంధ్ర ఏదైతే ఉంటుందో పలకంకి అది మాత్రం మిగులుతుంది కనుక సో ద్వైతమంతని బాధించినప్పటికీ బాధించుతా అంటే నిషేధించుట కాదు అని తులసిపుచ్చుట అంటే దాని మీద కోపంలో తిరశిలిచడం కాదమ్మా దాన్ని పరిశీలించి ఇది ఆత్మ అహంప్రత్యాల మనము ఇది కాలేదు అని తులసిపుచ్చుట ఎందుకంటే అహంప్రత్యయము అది దృష్ణ స్వరూపము మీరు పరిశీలించినది దృశ్యం అనుకోండి అది దాన్ని త్రోసిపుచ్చాల్సి ఎన్ని దొరికితే అన్నింటినీ తీసేయాలి అలా బాధించుకుంటూ పోతే ఒకటి మిగులుతుంది అవున అది బాధింపబడదు అది బాధింపబడితే అది మిగలదు బాధించబడిందంటే మిగలదు సో సర్వద్వైత బాధ్యతి అబాధిత అని అడుగుతున్నాడు ఆయన తర్వాత శివ శివ అంటే శివ అంటే ఇప్పుడు శివశానికి కొన్ని అర్థాలున్నాయి కైలాసవాసి ఒక ఆయన ఉన్నారు ఆయన శివుడు అని ఒక అర్థం ఉన్నది ఆ అర్థము స్వీకార్యము కాదు దాన్ని స్వీకరించరు అది నామరూపాలు కదా తర్వాత శివ ఒక లింగాకారంగా ఉంటాడు లింగ ఉంటాడు అని ఇంకొక అర్థాన్ని చెప్తారు అది కూడా ఉపాసన కోసం పెట్టుకున్నది దాన్ని స్వీకరించరు ఉపాసన కోసం పెట్టుకున్నవి ఉపాసన అయిపోయిన వెంటనే ఏం చేస్తారు పక్కన పెడతారు ఇప్పుడు గణపతిని పూజ ఏం చేస్తారు విసర్జన చేసేస్తారుగా మట్టితో చేయాలి గణపతి ఎందుకు మట్టితో చేయాలి నీళ్ళలో వేసిన వెంటనే కరిగిపోయిట్లా ఈ పెద్ద బొమ్మలు ఐరన్ గాడ్లు తర్వాత బ్యాంగూ రాష్ట్ర ఆఫ్ ప్యారిస్ బొమ్మలు చేసి వీళ్ళు చేస్తున్నది అది అశాస్త్రీయం అలా చేయకూడదు ఎవరికి పుట్టిన బిడ్డలా అన్నట్టు ఉంటుంది మన మతం అన్ని మతాల శాస్త్రీయంగా శాస్త్రీయమంటే తెలుసిన దాన్ని విసర్జించుతా అంటే విడిచిపెట్టుతా ఆ నామరూపాలు ఆ రూపాన్ని తరిగించి అనే ప్రక్రియ సరళంగా అయిపోవాలి అది శాస్త్రీయం అంటే పసుపు ముద్దతో విఘ్నేశ్వరుని చేసి పూజించమన్నారా లేకపోతే సిమెంట్ సిమెంట్ తోటో లేకపోతే ఐరన్ తోటో ఇట్టలతో విఘ్నేశ్వరుడిని చేసి పూజించమన్నారా ఎలా పూజించమన్నారు పసుపు ముద్దతో వేసి పూజిస్తే ఆ పసుపు ముద్దని సాంబార్లోనో లేకపోతే రసంలోనో వేసేస్తే అది అలా విడిపోయి కరిగిపోతుంది మట్టితో చేసి పూజిస్తే అది చెరువుల్లోనో నదిలోనో కాళ్ళలోనూ వేస్తే అలా విడిపోతుంది అతిశాలు దాన్ని విసర్జించాల్సి ఉంటుంది దట్ ఈస్ పార్టెంట్ సో ఉపాసన కోసం శివశానికి అర్థమేంటి ఉపాసన కోసం ఒక లింగము అని పెట్టాడు అనుకోండి పార్థివ లింగం మట్టితోటి లింగం చేసి పూజ అయిపోయిన వెంటనే మట్టిలో కలిసిపోతుంది కాబట్టి శివశబ్దానికి ఒక కైలాసవాసం ఒక ఆయన ఉంటాడు అది అది ఉపాసన కోసం పెట్టింది అది అదే ఫైనల్ అర్థం అది కాదు కొన్ని లింగమో అర్థమా అది కూడా ఉపాసన కొడతాయి అవి పక్కన పెట్టండి మనకి శివశబ్దానికి అర్థం ఏమిటి అంటే విజ్ఞానమానందం అది శివశబ్దానికి అర్థం జ్ఞానం అంటే బోధ అంటే జ్ఞప్తి ఎరుక ఎరుక ఎరుకవే ఆనందము కూడా ఆనందము ఎరుకవే ఇప్పుడు వీరికి తెలియకుండా ఆనందం ఉండదు తెలిస్తేనే ఆనందం తెలియకపోతే ఆనందం ఫస్ట్ క్లాస్ లో వేసేయ్యాడు ఆ సంగతి వరకు తెలియకుండా గడ్చిపెట్టారు అనుకోండి వాడికి ఆనందం ఏమైనా అవుతుందా ఉండదు ఆనందము తెలియటా ఉండదు వేరు వేరు కాదు తెలియటే ఆనందం రుచి మీకు తెలిసినప్పుడు ఆనందమా తెలియకుండానే ఆనందమా తెలిసినప్పుడు ఆనందం చూసి చూడబడితే తెలియడం చూసినప్పుడు ఆనందమా చూడకుండానే ఆనందమా కాబట్టి తెలియకుండా ఆనందం అనేది ఉండదు శంకర్లు ఏముండాలంటే ఉపలబ్ధి ఆనందము రెండు ఒక్కటే నాకు పదిహేయని చెప్తారు కాబట్టి ఆనందం విజ్ఞానమే ఆనందము ఆనందమే విజ్ఞానం అదిగో అది ఏది చిత్ అంటే ఆనందమో చి ఆనందము ఆనందమే చిత్ ఎరుక అది ఆనందమో అదియే ఎరుక అది శివ శబ్దానికి శివా పరమానంద బోధరూప అది ఆత్మ అహం ప్రత్యే అహందేదనమాట అహం రూపంగా ఎవడు ప్రకటమవుతున్నాడు అశ్వడు ప్రకటన దీనికో దృష్టాంతం చెప్తారు ఇప్పుడు గిన్నెలో నీళ్లు పోసి పొడిని పెట్టారనుకోండి పొడి అంటే మంట పెట్టారనుకోండి ఆ గిన్నెలోంచి చుయి చునీ చునీ సౌండ్ వస్తుంది ఆ శబ్దము చూయి చూయి అనే శబ్దమునకు ఆలంబనం ఏమిటి అగ్ని గిన్నె కాదు నీరు కాదు స్టవ్ కూడా కాదు అగ్ని ఆలంబనం అలాగే నీ హృదయంలో అహం అహం అహం అనే స్ఫూర్తి స్ఫురణము నీకు అనుభవానికి వస్తుంది కదా అహం అనే అనుభవానికి వస్తుంది కదా ఆ అహమ్ నాకు ఆలంబనము ఆ లోపల అహంకి మూలంలో ఉన్నటువంటి ఎరుక అదే ఆనందం ఆ ఎరుక నుండియే ఈ అహం అనే స్ఫూర్తి పలుతోంది అగ్ని నుండి చూ ఛి అనే శబ్దము వచ్చినట్లుగా అగ్ని నుండి వస్తుంది అది నీటి నీటిలో వస్తుంది కానీ అగ్ని మూలకంగా వస్తుంది కాబట్టి శివుడు మన హృదయంలో శివుడంటే పరమాత్మ విజ్ఞానమానందం బ్రహ్మ మన హృదయంలో ప్రకటమగుతున్నాడు అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి ఆత్మ ఎవరు అలాగే అహం అహంగా ఎవరు హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అద్వితీయ లోపల అయితే మనం ఏం చేస్తాం ఈ అహం తెల్వేమో జోడించి పెడతాం అహం తెల్లమో జోడించి పెట్టడం మూలంగా ఆ శివుడు కాస్త స్థాయి శివుడు స్థాయి దిగిపోయి విజ్ఞానమానందం నుంచి దిగిపోయి వైశ్యుడు క్షత్రియుడు దక్షిణా దాక్షిణాత్యుడు ఉత్తరా ఉత్తరాది మరాఠీ బంజాబీ సుబ్బన్న వెంకన్న అవి కూర్చో అక్కడికి తేడాడు ఎక్కడ మొదలెట్టాడు అక్కడికి తేడాడు సో కాబట్టి అహం ప్రత్యేక ఇటువ పెట్టేసి దాన్ని అలా కలుషితం అశుద్ధమైన అహం పెట్టుకోవాలి అహం రిండ్రో టీ పట్టుకోండి మీరు మీరు ధ్యానంలో అహం రూపంగా ఉండండి అహం మనస్సు చెల్లగా పోతుంది అనిపించినప్పుడు ఇంకోసారి అహం అని సైలెన్స్ వచ్చేస్తుంది ఆ సైలెన్స్ కొంచెం విసుగ్గా ఉంది అని అనిపించింది అనుకోండి మనస్సులో అలాంటి వాసనలు వస్తాయి ఆ విసుగు అనే వాసన వచ్చిందనుకోండి అహం చికాకర దిగిన అహం ఏదో ఇబ్బందిగా ఉన్నట్టు అహం ఏదో భయం వేసిన అహం మీరు అహంని పట్టుకోవాలి అహం అనే ఆయుధాన్ని పెట్టుకుని ఇతర మూమెంట్స్ ఒక మైండ్ని అంతరీ కూడా కొట్టిపరమైన అప్పుడు ఎవరు తెలుసు అండి మీకు జాగ్రత్త అవస్థకు అతీతమైన అనుభవము కలుగుతుంది ఎందుకంటే జాగ్రత్త వ్యవస్థ ఎక్కడి నుంచి వస్తుంది అహృతి మైండ్ యొక్క చలనమును జత చేయాలి అప్పుడే జాగ్రత్త వ్యవస్థ అవుతుంది జాగ్రత్త వ్యవస్థ అంటే మనస్సు యొక్క చలనమే అంతకంటే వేరే ఏమీ అందుకంటే మనస్సు కదలినప్పుడు జాగ్రత్త వ్యవస్థ ఉంటుంది మనస్సు కదలకుంటే జాగ్రత్త వ్యవస్థ ఉండదు స్వప్నం కూడా అలాంటి కాబట్టి సుశుక్తి గురించి చెప్తారు ఆయన సో జాగ్రత్త వ్యవస్థ నేను తెలుగుగా ఉంటాను తెలుగుగా ఉంటారు జాగ్రత్త ఉండదు అది శివ తెలుగుగా ఉంటారు జాగ్రత్త వ్యవస్థ అంతా దాన్ని వ్యక్తినే దొరకారు అది జీవ కాబట్టి అహంని పట్టుకోమన్నారు దానికి జాగ్రత్త వ్యవస్థకి చెందిన దోని జోడించవద్దు అంటే దానికి మనస్సులో ప్రకటమయ్యే ఏ భావమును దానికి జత చేయవద్దు దాన్ని అహంని పట్టుకోవచ్చు అదే కాబట్టి దానికి అహం అనే పేరు కూడా అలాగే వచ్చింది ఆ హమ్ ఆ అక్షరాల్లో మొదటిది హా ఆఖరి మురేటర్స్ స్పీచ్ క్లోజ్ ఆ నుంచి హా వరకు అకారం నుంచి హకారం వరకు సర్వము కవర్ సర్వము ఇంట్లో ఉన్నాయి అహంలో ఉన్నాయి అహమ్మే బ్రహ్మ అహమ్మే శివ అహమ్మే సర్వము వీళ్ళు ఈ మత మతానుయాయులు ఎలా ఉంటారంటే శివహాంటడైనా శంకరాచార్యుడు కదా శివుడు భక్తుడైనా ఆయన విష్ణుకోండు శివహాంతడు ఆయన్ని పక్కన పెట్టండి అన్నట్టుగా ఉంటాడు మరి ఏవనాలంటే శివుడు సెకండ్ కదండి విష్ణు ఫస్ట్ అండి అని చెప్తారు ఇక్కడ శివుడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ శివశబ్దానికి అర్థం ఏమైనా అలా ఉందా మహాత్ముడు చెప్పాడు శివశబ్దమునకు అర్థము చిదానందదే దాని యొక్క గౌణార్థములే కాబుడు ఇక్కడ ఆచార్యుడేస్తున్నాడు ఆచార్యుడే మధుసూదనుడు పరమానందని అన్నాడు ఆ శివుడు అద్వితీయుడు ని ఆ శివుడే అహమ్మని నిరూపించుట కొరకై శివుడి కంటే భిన్నమైనవి ఏవేవేవైతే అహం అహంగా పరిగణింపబడుతున్నాయో వాటినన్నిటినీ ప్రస్తావించి తిరస్కరించుట అవసరము చెరిగి పారేయాలి అటన్నిటినీ చెరిగేస్తే ఇది మిగులుతుంది ఇది పరమానంద బోసరూప శివ ఏవ అహం అదే ఆ స్థితి అవశిష్ట ఆ స్థితి మీరు చేరుకోవడానికి అనేకములైన భ్రమలను చెలిగి వేయాల్సి ఉంటుంది ఆ భ్రమలను అన్నిటినీ ప్రస్తావించి చెలిగి కొరకై ఆచార్యులు మొదలు పెడుతున్నారు మొదలు పెట్టారు వాళ్ళు మొదలు పెట్టడమే నాతో మొదలు పెట్టారు నాతో మొదలు శాస్త్రం అంతా నాతోటే మొదలవుతుంది నభూమేహ అని మొదలుపెట్టారు ఈ మొదలు పెట్టడంలో మొట్టమొదట ఆయన ఏం చేస్తున్నారంటే అని మధ్యలో ఉంది అది చెప్పుట ద్వారా ఆయన దేహాత్మవాదాన్ని తిరస్కరిస్తున్నారు నేను మధుసూదన సదస్సుకి చూసేసి నీకు పాఠం చెప్పేసుకున్నా మధుసూ సదస్సు సంస్కృతంలో ఉంటుంది కదా అది చూడడం నీకు తెలుగులో చెప్పేస్తా ఎవరైనా మత్స్య సరస్సు పుస్తకం ఎవరు పెట్టుకుంటే మీరు ఇది చూసి చెప్పేస్తున్నాడు మీకు తెలుసు కాబట్టి సంస్కృతంలో మరి ఆ ప్రవేశం ఉండి ఉండాలి ఇంకా అక్కడ ఉన్నదో చూపేయడం కాదు కొంచెం దానికి వివరణ కూడా జోడిస్తారు అది చదివేయడం కాదు అది చదివేయడం అంటే ఎలా ఉంటుందో తెలుసిన ఏతరుదనంగా ఇతర వాది మతాన్ని నిరాకరిష్యం ప్రేహాత్మవాదం నిరాకరూతి అని రాశాడు ఆయన నేను అది చదివేనా లేదు దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు చూడండి దీంట్లో ఈ పాయింట్ నేను ఎన్ని సార్లు చెప్పినా నేను ఏదో కొత్తగా మళ్ళీ చెప్తున్నట్టుగా చెప్తూ ఉంటాను అది నా అభ్యాసం అది అలా ఎన్నిసార్లు అయినా చెప్పాల్సిందే అని కూడా నా యొక్క దృఢమైన నిశ్చయము మీరు దేహముతో తాదాత్మ్యమును పెట్టుకుని ఉన్నంత వరకు దీన్ని మీరు సెటిల్ చేయాలి నేను చూశాను వేదాంతలు ఏం చేశాడంటే దీన్ని సెటిల్ చేయడం మానేశాను ద ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అని ఏదో ఒక సాగుతూ నేను చూసినంతలో ఈ పది మంది విద్యార్థుల్ని పోవేసుకుని వాళ్ళకి లేదాంత పాఠం చెప్పేవాళ్ళు మొత్తం సెటిల్ చేయాల్సిందేమిటి దేహాత్మ వాదము సెటిల్ చేయాలి దాన్ని సెటిల్ చేయరు దాన్ని దాటేస్తా మేము ఈ రెండు దృష్టాంతాలుస్తా నేను కాళేజీ చదివిన వాళ్లే కదా ఫస్ట్ పుస్తకం విప్పగానే ప్రెలిమిటేషన్స్ అండ్ కాంబినేషన్ చాప్టర్ ఉంటుంది దాంట్లో తత్రి కాంబినేషన్స్ కొంత గొప్ప మనం మేనేజ్ చేయొచ్చు కానీ ప్రెలిమిటేషన్స్ మరీ తలకూ విద్యార్థులందరూ దాన్ని దాటేసేసి తర్వాత చాప్టర్ ఏంటో తెలిసిన ఫ్రాక్షన్స్ అది చేసుకుంటాడు చాయిస్ ఉంటుందిలే పార్షల్ ఫ్రాక్షన్స్ లో లెక్కిస్తాడు అంటే ఐదు మార్కులు మనకు వచ్చేస్తాయి అంటే పర్సేషన్స్ ఏడీ సిడీ అని పెట్టుకోవడం ఏడు వినతా వీళ్ళు వింట కట్టడం మనకి సెవెన్ మార్క్స్ వచ్చేస్తాయి చాలా సరళంగా అది మనం చేసుకోగలుగుతాం మనకు వస్తాయి ఈ ప్రెలిమిటేషన్స్ లో మనకి చదివేప్పుడు అర్థం కాదు వాడు ఇచ్చిన లెక్కను మనం సర్టిఫికేయడం మన వల్ల వద్దు అని వీధి పెట్టేస్తారు అట్లా ఒప్పుకున్నారా మీరండి మన వేదాంతులు అలా తయారయ్యారు వీళ్ళు దేహాత్మవాద నిరాకరణాన్ని మానేసేశారు నేను చూశాను ఆ దేహాత్మవాదం నిరాకరిస్తారేమో అని చూసి అబ్బే అసలు వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు దాంట్లో ఏమైతే ఏదో తెలుసుకుండి దేహాభిమానం పెరిగిపోతాం సంసారంలోకి దేహాభిమానం అవుతుంది మనం ఏం తప్పు వేదాంతుల్లో దేహాభిమానం పెరిగిపోతాం తిరిగిపోయి దేహమును ఎడిఫై చేయటం దేహమును గోడిఫై చేయటం అది మొదలైంది ఇది రైతులు దేహాత్మవాదాన్ని అసలు వాళ్ళు నిరాకరించరు వాళ్ళు గట్టిగా పెట్టుకుంటారు దేహాత్మవాదాన్ని అటుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఆత్మ అల్పమైన ఆత్మ అది శివుడు కాదు పరమాత్మ కాదు అది జీవుడు అల్పమైన ఆత్మ అల్పమైన ఆత్మకి దేహం దేహంతో దాన్ని ముడి పెట్ట పెట్టడే పెట్టడం దాన్ని దేహంతో ముడి తీసేస్తే అది భ్రమాలో ఉన్నాయి అంటే మీ దోనికులు అలాంటి మిస్టేక్ వాళ్ళు చేయరు వాళ్ళు దాని దోలుకులు వాళ్ళు దేహంతో ముడిపెట్టి పెట్టుకుంటారు పెట్టుకుని గురువు గారు నేనే గురువును మీ అందరికంటే సుపీరియర్లు అని తన దేహమును ఇతర దేహముల కంటే సుపీరియర్ గా ప్రతిపాదన చేస్తూ ఉంటాడు ఇది ద్వైతాచార్యుల నుంచి వస్తా అద్వైతాచార్యులు అలా చేయడం చాలా తప్పు కాబట్టి దేహాత్మ నేనేమంటున్నానంటే ఎంతవరైతే దేహమే ఆత్మ అని దేహంతో ఐడెంటిఫికేషన్ కాదాత్మీయము అంటారు సంస్కృతంలో అది నిలబెట్టుకుని మీరుంటారో కానీ అట్టి పెట్టుకుంటారో అంతవరకు మీరు జీవితంలో ఒడిదుడుకులతో సతమతమత తప్పనిసరి గ్రహస్థితి బాగుండే ఏ గ్రహస్థితి బాగున్నాయ్ ఏ నాయ బాబు గ్రహస్థితి అంటే ఏ దేహము నేననే భ్రమలో బతకడమే అంతకంటే ఇంక వేరే గ్రహస్థితి అంటారు మాకు రాహు ఇబ్బంది పడుతుంది విజయరాబాబు రాహు విజయరాహు శని శని అంటే విజయ శని కాబట్టి ఆ మనకి ఆ ఫ్రస్ట్రేషన్ తప్పదు దేహాత్మభావం పెట్టుకుని ఉన్నంత వరకు ఫ్రస్ట్రేషన్ తప్పదు అయితే మరి దీనికి ఉపాయం ఏమిటంటే మీకు నేను చెప్తున్నా మీరు వినండి అది మీరు ఆలోచించుకోండి విని నేను త్వరగా ఉపముందుని అంటా మీరు విని మీరు ఆలోచించుకోండి మీరు ఏమర్థం చేసుకోవాలంటే దేహము సుతరాము మీరు కాదు మీరు ఏదో అది దేహము కాదు దేహము ఏదో అది మీరు కాదు ఇది ఎలా ఉందండి మీకు అంటే అర్థం యూఆర్ డిఫరెంట్ టైర్లీ డిఫరెంట్ ఏదో పోనీ ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా కాదు ఇప్పుడు సెట్ థీవీలో ఓవర్ ల్యాప్ సెట్స్ ఉంటాయి సెట్ ఏ ఓవర్ ల్యాప్స్ ఓవర్ సెట్ బి అంటే సెట్ ఇన్ పోర్షన్ ఈస్ కామన్ టు ఏ అండ్ బి ఆత్మకి బాడీకి అలాంటి ఓవర్ ల్యాప్ లేదు రెండు సెట్స్ జీరో ఓవర్ ల్యాప్ ఉన్న సెట్స్ నిస్ జాయింట్ సెట్స్ అని అంటారా విన్నా దేహము ఆత్మ ఇది సెట్స్ ఏది దేహమో అది ఆత్మ కాదు ఏది ఆత్మయో అది దేహము కాదు అని నేను తెలుసుకోవాలి అంటే ఇదో ఇది దేహము ఇది నేను కాదు నేను ఇది కాదు ఇది నేను కాదు ఐఎమ్ అదర్ దాన్ ద బాడీ ఐఎమ్ అదర్ దాన్ ది బాడీ అలా తెలుసుకోవాలి ఫోకస్ ఐఎమ్ మీద ఉండాలి ఫోకస్ బాడీ మీద ఉండకూడదు ద బాడీ ఈజ్ అదర్ దాన్ మీ అంటే ఫోకస్ బాడీ మీదకి వచ్చింది అలా ఉండకూడదు అలా ఉండకూడదు ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ద లైట్ ఈజ్ అదర్ దాన్ దీన్ అని చెప్పాలి తప్ప ద సీన్ ఈజ్ అదర్ దాన్ ది లైట్ అని చెప్పుకోవద్దు ఆ తప్పైపోతుంది ద సీన్ అదర్ దాన్ లైట్ అంటే లైట్ తో సంబంధం లేకుండా అక్కడ తెరకాలనే భ్రమ కలుగుతుంది అసలు ఏంటండి మీకు ద సీన్ అదర్ దాన్ లైట్ అని చెప్పకూడదు అసలు సీలింగ్ గురించి మీకు అది అది సత్యం కాదు తెలియలేదా ఆ తెలియలేదా సీన్ గురించి మాట్లాడతారా లైట్ గురించి మాట్లాడతారా లైట్ గురించి చెప్పండి ద లైట్ ఈజ్ అదర్ దాన్ దీన్ అలాగే ఆత్మ గురించి దేహం గురించి మాట్లాడేప్పుడు దేహంతో మొదలు పెట్టకూడదు ఆత్మతో మొదలు పెట్టాలి అహం అహం ఈ బాడీ ఐఎమ్ డిఫరెంట్ ఇన్ఫాక్ట్ ఐఎమ్ ది బాడీ బాడీ నేను చేతను అప్పుడు మీరు అలాగే మీరు భావన చేసినప్పుడు ఏమవుతుందో తెలుసునండి మీకు రెండింటి నుంచి వెంటనే శ్రేడంలో తీసుకుంటే వెంటనే శ్రేడమ్ అంటే రెండింటి యొక్క మిక్స్చర్ అంటే మన జీవితం ఎలా ఉంటుందంటే ఇట్స్చర్ ఆఫ్ టూ థింగ్ వన్ థియే యూ అదర్ అంటే భయము కామం ఏదో ఒకటి కావాలి ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి ఏదో ఒకటి కావాలి అలాగా మన చేతన అలా తయారైపోతుంది ఏదో ఒకటి కావాలి ఏదో తగ్గింది ఏదో లోటు చే అలాగే ఏదో దొంగ ఏదో భయం భయము కామన ఈ రెండింటి యొక్క మిక్స్ అది చాలా భయంకరమైన మిక్స్ ఆ మిక్స్చర్ మమ్మీ విడుదల పెట్టలేదు దానితో మనం బ్రతుకుతున్నాం ఆ మిక్స్చర్ నుంచి మీకు విడుదల కావాలంటే ఒక్కటే ఉపాయం అదేమిటంటే ఐ ఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ ద బాడీ గుర్తు చేసుకోండి అదో నన్ను అంత ఆవిడ అని అనిపించింది ఐ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ ఇప్పుడు చూడండి అవమానం ఏమవుతుంది అవమానం దేనికి దేహానికి ఆత్మకు అవమానం ఉండదు దెయ్యింది దెయ్యం నింజేస్తుందేమో ఇంజేసి నింజేయచ్చు బట్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ దాటింగ్